అనే సమీపలో మనం జీవాల్సినటువంటి లోక దృష్టి లోక దృష్టిని చెయ్యాలి ఏమ లోకంలో ఉండదు విషయ లోకంలో అవుతుంది వికార సారాలు ఏకార నాది లోకంలో అవుతుంది లోకం కాదు కనుకనే లోప దృష్టి చేయాల్సి ఉంటుంది లోకమైతే లోపదృష్టి ఏమంటారా ఘటాన్ని ఎదుర్కొండే దీని ఎందుకు ఘట దృష్టిని చేయును అని నేను ఆజ్ఞాపించాలా అలా ఆజ్ఞాపించాను ఘటాన్ని ఎదుర్కొంటా పెడితే ఘట దృష్టి అవుతుంది ఘట దృష్టి ఘటన ఎదుర్కొండే దీంట్లో గంగానది ఉన్నట్లుగా భావన చేయును అంటే మీరు అలా భావన చేయాలి ఉన్న దానిలో దృష్టిని తగ్గ చేయాల్సింది వార్తనే శ్రులు మంత్రం ఆ వ్యక్తి జరిగి వాడి యొక్క ఇచ్చను అనుసరించి ఉపాసన అంతేకానే ఒకడు శివయందు రాముని భావన చేస్తే మరొకరు కృష్ణుని భావన చేస్తాడు ఎవరికి ఇష్టం తిరుగుతూ వాడు భావన చేస్తాడు ఇంకొకటి వచ్చి నేను ఏమి భావన చేయను అది శిలయ్య అని కూడా అంటాను చాలా ఎందుకంటే విషయత్వ అనే సంబంధ వ్యక్తి లోక పుష్టి నేను లోకాలు ఉన్నా భూలోకము సువర్ణ లోకము మధ్యలో అంతరిక్ష లోకం భువన్ లోకముకాలనే పదం కూడా మనకి తరచుగా అనుకుంటా సో ఈ మూడు లోకాలు ఈ మూడు లోకాలలో అడుగున అంటే ఒక వరసలో అడుగు పైన ఏమంటే అప్పట్లో థింగ్ ఏది రెలిటివిటీ విశాలమైన స్పేస్ లో ఉండేది అగ్ని సమానం ఈ మూడు లోకాలలో ఒక స్థాయికి భూ అని పేరు మనం ఉండే లోకముక్సిక్ లోకము అని పేరు ఈ రెండు మీకు మధ్యలో ఉండేది అంతరిక్ష ఈ రెండు లోకాలని కలిపి కలిపితో ఒక రకమైన సంధానాన్ని చేస్తూ ఈ అంతరిక్ష లోకాన్ని వ్యాపించి ఉన్నది రాజు ఈ పరిస్థితి ఒకటి ఇది కాస్మిక్ సిచ్యువేషన్ ఈ కాస్మిక్ సిచ్యువేషన్ అనే అనే సంహిత ఎందుకంటే ఇది జస్ట్ లైక్ విష్ణు అంటే కాస్మిక్ తన వ్యాపక పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుణ్ణి ఒక చిన్న శిలాశకలమునందు భావన అలా భావన జీవితం వల్ల ఏమిటి ప్రయోజనము రెండు ప్రయోజనాలు ఒకటి దృష్ట ఫలము రెండు అదృష్ట ఫలము అదృష్ట ఫలం ఏమిటో మనకి భావన చేసినట్లయితే నీకు పుణ్యం లభిస్తుంది వర్క్ ఆ పుణ్యం వల్ల నీకు ఈ ప్రయోజనాలు భవిష్యత్ కాలంలో లభిస్తాయి అది ఈ జన్మలో అవ్వచ్చు అది మరి జన్మలో కావచ్చు దాన్ని అదృష్ట ఫలము అంట ఇది కాక దృష్టఫలం అవుతుంది దృష్టఫలం ఎందుకు పెట్టినా అంతఃకరము పరిశుద్ధమవుతుంది అప్పటికప్పుడు ముఖం దొరుకుతుంటే అంత దృష్టఫలము ఉపాసలు చేస్తే అంత పృష్టఫలము ముఖం దొరుకుంటే ఎలా ఉంటుంది ఫ్రష్లో అదే ఉపాసన చేస్తే అదే ప్రశ్న సో ఆ ప్రశ్న నేను అనుకోవడం సో ఆ ప్రి మైండ్ దూరిటీ ఆఫ్ దిండ్ వర్చ్యూ అది నవన్ హియర్ చాలా ఉపయోగకరమైనది దానివల్ల శరీరానికి ఆరోగ్యం ఉంటుంది మనస్సుకి ఆరోగ్యం ఉంటే శరీరానికి ఆరోగ్యం అతికంగా ఉపయోగం అటువంటి ప్రసన్నమైన మనస్సును తయారు చేసి చెప్తున్నట్లయితే దాని ముందు ఆ సత్య వస్తువు అతి సహజంగా అవగాహన కనుక ఆత్మ జ్ఞానము అన్నది ఏదో దూరంగా ఉండే వస్తువు కాకుండా ఏదో మిస్టిక్ కాకుండా అది మన స్వరూపమే కనుక ఒక బీల్స్ దాని యొక్క అవగాహన మనం కలుగుతుంది మానవుడు కృతాశనానికి ఇంతకంటే ఇంకా వేరే ఉపాధి ఉంటాయి ఇది దృష్పలం అది అదృష్టం సో ఈ విధంగా ఈ ఉపాసనలన్నిటికీ కూడా ఈ రెండు రకాల ఫలాలు కనబడుతూ ఉంటాయి సో ఒక అదే ఉపాసన శివ ఎందు రాముడిని కృష్ణుణ్ణి అలా అలా భావన చేస్తూ ఉంటాను వ్యవహారీ లగభారతీయ అంతేగాన్ని ఇక్కడ నాలుగు శివలు ఉన్నాయి నాలుగు మూర్తులు ఉన్నాయి నాలుగు దేవుళ్ళు ఉన్నారు అలా రావచ్చు జనా అలా చేస్తూ ఉంటాం ఇది శివ పరివారం విష్ణు పరివార్ రామ పరివారం కృష్ణ పరివారం అంటే ఒక పరివారీ అదే అది కూడా మీరు మీడియా క్రియేషన్ ఒక పరివారం సో పరివార్త లేవు పరివార్త అంటే వాళ్ళు వాళ్ళు ముందు తీసుకుంటూ ఉంటాం సింగ అలా పరివార భావన ఉండకూడదు పరివారము నశించిన వాస్తవంలో వస్తుంది ఒక్కటే పరమాత్మ స్వరూపం ఒక్కటే మనం కృష్ణుడిగా భావన చేసినా అన్ని రకాలుగా భావన ఇంకా అదేవిధంగా ఇక్కడ కూడా సంహిత ఒకే సంహితం మీరు లోక భావన చేయవచ్చు లేకపోతే జ్యోతి భావన కూడా చేయవచ్చు అధిలోకమ్యోతి జ్యోతి జీవకిస్తుంటే లూమినస్ బాడీ ప్రకాశించేటువంటి గోళాలని జియో చేయడం సో ఆ ప్రకాశించే గోళాలను కూడా భావన చేయచ్చు ఆ తర్వాత విద్యకు సంబంధించిన భావన చేయొచ్చు ఆ తర్వాత ఆ తర్వాత మరొకటి ఐదు రకాల భావన చేయవచ్చు ఒక దేవాలయంలో ఐదు స్వాయిలకి పెట్టుకుని ఒకే పరమేశ్వరుణ్ణి ఐదు వివిధ భావన చేసినట్టుగా ఇక్కడ కూడా ఒకే సంహితం ఇందు రకముల మరి ఒకటో చేయొచ్చు కదా ఈ ఎందుకు అంటారు మనస్సుకి వెరైటీ అంటే సందానం మనస్సు యొక్క ప్రభావం ఉంద ఇప్పుడు ఏదైనా పాఠం కొంచెం వెరైటీ ఉంటే మనస్సుకు ఉత్సాహం ఎందుకంటే మనస్సులో ఒక చాచల్యం అనే లక్షణం ఆ లక్షణాన్ని ఒక్కసారిగా మీరు పోగొట్టేసి మనస్సుని అకాధనం చేసేస్తాను అంటే అవధచ్చు కానీ కొంచెం వెరైటీ చూపిస్తూ ఉంటే మనసు ఏకాగ్రం అయిపోయి మీరు అయిపోతాము చిరంజీవి బట్ ఇఫ్ యుల్ మనసు జంకలంగా ఉంది అంటే దానికి కొంచెం వెరైటీ అన్నది ఉంటే ఉత్సాహం ఉంటుంది సో ఆ విధంగా కొంత వెరైటీ తింటే బాగుంటుంది అని మీరు అనుకుంటే తిరిగి వివిధత్వాల్ని కూడా మీరు అందజేస్తాను ఓకే రెండవ ఉపాసం అందాము సాధి పూర్వ రూపముధి నాలుగు ఉండాలి ఎందుకంటే సంగీతలో నాలుగున్నాయి కదా పూర్వరూపము ఉత్తర రూపము సంధి ఆ సంధిని వ్యాపించి ఉండి రెండింటినీ కలుపుతూ ఉండే సంధానం సరే ఇప్పుడు జ్యోతిష్లు నాలుగు జ్యోతిష్లు తీసుకుని ఈ నాలుగింటి నాలుగు జీవిస్తుంది మీరు భావన చూడాలి అధ్యాపకు యొక్క పూర్వ రూపం ఏదైతే కలదో అది అగ్ని అగ్ని జన్మిస్తు ఉత్తర రూపం ఏదైతే కలదో అది ఆదిత్యుడు అగ్ని అంటే మీద ఉంటుంది ఆదిత్యుడు షుగర్ లోపంగా ఉంటాడు ఇది లోపంగా ఉంటుంది ఆ లోకాలు కూడా ఉంటుంది కదా న్యాప్తిగా ఉండవు అని ఉంటుంది ఎందుకంటే దాని దగ్గర ఒక ఇంధనం ఉండాలి సో కృథివీళ్ళు ప్రధానంగా ఉంటుంది అక్కడక్కడ అంతరిక్షంలో కూడా కనపడొస్తుంది వేరే సంగతి ప్రధానంగా ఆదిత్య రూపం అంతరిక్షుభ లోకంలో ఉంటుంది ఇప్పుడు మనకి అంతరిక్ష లోకంలో ఉండేటువంటి ముఖానత జ్యోతిష్ని చూపిస్తే దానిని మనం సంధి అన వేదమంత్రాల్లో వాళ్ళు చెప్పే సాయింట్స్ ఉన్నాయి చాలా సైంటిఫిక్గా ఉంటాయి దీని కరణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ తెలుసు పర్షు పర్షు చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది ఉదాహరణకి టైమ్ నాట్ అప్ టైమ్ రిలేటివ్ అనే మాటని పనిషత్తులు శంకరు యోగ రాసిస్తున్నాడు ఈ మాటని ఇంకేదో సూచ్య చెప్పడం కాదు ఘంటాపంగా ముక్తి ఒక్క నించేదంటారా ఆ రకంగా చెప్పినట్టు ఒకసారి కూడా కాదు పదే పదే చెప్పిన సందర్భాలు ఉపనిషత్తుడు యోగవాసి పురాణ గ్రంథుడు తర్వాత శంకర్ భవంటి మహాత్ముడు మొన్న బాంబేలో నిసర్గద మహారాజు ఉండేదాడు ఆయన పదో పరువుడు కూడా జోగిస్తున్నారు లేదా కానీ వేదాంతంలో జంట కానీ ఈ భా చదివి ఫిజిక్స్ ఏటివిటీ అని బెటర్ అండ్ రసంలో ఒక చిన్న పుస్తకం అది చదువుతుంటే చాలా ఉంటుంది జ్ఞానం ఎలా గుర్తించెం తర్వాత మనం గమనించడం జరిగిపోయింది ఐ స్టే ఒక టైం రెలిటివ్ అని గ్రహించడం ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకో టైం రెలిటివ్ అయితే దాని అధిష్టానం అనేది ఆత్మచైతం వాళ్ళు ఆత్మ నిష్ఠుడుగా ఉండు అని చెప్పడం ఎందుకంటే ఈ వినాకే దిశాసాలు టైమ్ రిగిటివ్ కాబట్టి సో ఫ్రమ్ ది వర్క్ అండ్ కన్స్ అవుతుంది ఎనర్జీ మా చెయ్యాలి అండ్ దానికి బేసించుకోవాలి నాయకత్ బాబు చూడండి ఎక్కడి నుంచి ఎప్పటికి వేరుపడిన సో ఆ టైమ్ ఈ రిగిటివ్ అనేటువంటి ఒక సత్యాన్ని కొట్టుకుని మోడల్ గా మనం సైన్స్ మన లౌకిక సుఖానికి మోర్ కంఫర్ట్ మోర్ గ్రాజెట్స్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు వాటి ముందు తీసుకుంటారు తీసుకోవాలి జర్నల్స్టుకి గొప్ప ప్రయోజనాన్ని వాళ్ళు సంపాదించేస్తారు కరెక్ట మనుషులు కానీ ఈ మహనుషులు మీరు దీని వల్ల కలిగే లౌకిక ప్రయోజనం అనే కూడా చేయాలి మొత్తం ఆలోచన చేయగలిగితే ఒక సైంటిస్ట్ తయారవుతాడు అంటారు వరాహ నిడు ఆహుడు అలాంటి వాళ్ళందరూ అలా తయారైన వాళ్ళు అసలు వాళ్ళ ఆలోచన కూడా చేయాలి అలా అనేసి చేసి అలా ఆత్మని జగన్ చేస్తుంది ఎందుకంటే ఈ జగత్తులో నోబుల్ లారెట్ వచ్చినా నిత్యం నోబుల్ లెట్ రాకపోయినా ఇచ్చే నోబుల్ లారెంటీ యొక్క ఆత్మహతి ఏ చదువు లేని ఒక రిక్షా పొలం యొక్క ఆత్మహతి భేదం లేదు దట్ ఈ డెవలప్మెంట్ దిస్ ఒకట్ ఎవర్ యుంగ్ is is is is is the the the the level level of of mind mind only. And And that, he whatever so sure it. so When is like, I don't want to waste my time on the If you not కొంచెం దాన్ని కూడా this is పరిశుభ్ర వ్యవహారాలు కంట పడితే ఈ ఉన్నతమైన జ్ఞానం మనకు లేకుండా తెలియదు ఇంకో నాకు నోబుల్ లానిస్ట్ వచ్చింది సో దీనికి అడ్వాంటేజ్ అందరి ఈశ్వర్ యొక్క కృపండదు అని పాయింట్ అదే నిపుణుల మీద నీళ్ళు వస్తే ఆదిపోయల్పుట్ ఎవరు పెంచవచ్చు ఆతహ అన్నది జ్యోతిష్టి విరుద్ధమైన కానీ నేను ఒక చోట కాదు ఈ భావన చూస్తా ఎక్కడ పెడితే అక్కడ సహితలో తరాలే బ్రాహ్మణంలో ఎక్కడ పడితే అక్కడ అప్పుల గురించి వచ్చిన చోట ప్రతి అప్పు అంటే సో అప్పు గురించి కనపడట చోటల్లా దానికి జ్యోతిష్టికి సంబంధాన్ని పెట్టేసి వాళ్ళు మాట్లాడతారు తప్పించి అలా మాట్లాడతారు ఇన్ఫ్యాక్ట్ ఈ అప్పు అనే శబ్దాన్ని అంటే ఆత్మహ రేడియేషన్ అనే అర్థంలో ఉపయోగించిన సందర్భాలు కూడా You may, you may take that meaning, you may not take it also, you, you may take it, but in some places it is mentioned like that. But you may simply take it as water. On the general mind, you should know water is the source of energy, I tell you. In fact, water is created by energy. Like a hydrogen or oxygen, there is a highly absorbed energy reaction. So much of energy will come. అంద ఆరో ఈవెన్ వైజ్ ఇట్ ఇస్ క్రియేట్ ఎనర్జీ అండ్ ఈ జలపాతంలో ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ సోర్స్ అంటే వాటర్ మనకి ఈవెన్ కూడా ఇప్పుడు మీరు గమనించండి మెటామిక్ ఎనర్జీ అని ఉంటుంది మటిక్ మెటామిక్ ఎనర్జీ ఫైనల్లీ అమౌంట్స్ లాటప్ లేదు అలాగ ఇప్పుడు యాటమిస్ క్రియేట్ అయినప్పుడు హై బాడీ ఉంటుంది ముందు సోడియం లిక్విడ్ సోడియం ఇంకొక చిత్రం మీరు గమనించండి దీని దే క్వాలిటీ కాల్ ఫిజికల్ క్వాలిటీ కాదు స్పెసిఫిక్ అంటే వన్ గ్రామ్ ఆఫ్ హౌ మచ్ స్వీట్ ఇట్ కెన్ హోల్డ్ అదో ఉంది స్పెసిఫిక్ హీట్ అని Uh, a a uh, uh, physical quantity Some gram of a how much it can hold స్పెసి బస్టాండ్ తప్ప ఫిజికల్ క్వాంటిటీ వన్ గ్రామీన్స్ మచ్ ఇట్ హీట్ ఇట్ the హో అనే ఆ రకంగా మీరు చూసినట్లయితే వాటర్ హెల్త్ హైనా వరల్డ్ క్రియేషన్ వాటర్ స్పెసిఫిక్ అందుకనే మీకు స్వీట్ ని ఒక చోట నుంచి ఇంకోట్రాన్స్ఫర్ చేయాలంటారు Water is the best thing you need. You put this sheet into water, now you will get hot water or steam. And that you take to the other place, and then all that sheet will be transferred there. Why well, water? Why not something else? And the uh, way water does this job, nothing else can like do. Water, I tell you, is one of the greatest blessings of Ishvara for the creation. అండ్ ఎనర్జీ సో దిక్ లాంగ్వేజ్ ఎంత ఉండేటువంటి అడ్నీకంలో ఉండే సూర్యుడు అనే జ్యోతిష్ ఈ రెండింటికి సంబంధాన్ని కలిపే మరో జ్యోతిష్ అంతరిక్ష లోకంలో సంబంధాన్ని కలిపే మరో జ్యోతి అంటే ఈ అప్పులు అంతరిక్షంలో వివిటీ రూపంలో ఉంటాయంటే అలా అక్కడికి వెళ్ళాలి వెళ్తాయి అంటే భూలోకం నుంచే వెళ్తాయి ఆవిడ రూపంగా వెళ్ళి మొత్తం అంతరిక్ష ఈ అప్పులు అప్పులు అంటే మీరు ఏదో డెక్స్ నేను అప్పులు అప్పులు అంటూ ఉంటా సంస్కృతంలో మాట్లాడుతారా అలవాటు అప్పు అంటే జలా సంస్కృతి చాలా సో ఈ అంతరిక్ష లోకాన్ని వ్యాపించి ఉన్నటువంటి జలము కొంచెం దాని పర్సెంటేజ్ పెరిగి ఒక నోటికి చేరినట్లయితే అదే మనకి మేఘము ఆ మేఘమే మనకి వర్షిస్తుంది అత్యధికంగా చూడండి మేఘములు నీటితో నిండి ఉన్నప్పుడు వాటిల్లో దీని సుమర్చ కలెక్ట్రిక్ ఛార్జ్ షరత్కాల మేఘాల్లో ఛార్జీ ఉంటది ఏమీ శరత్కాల మేఘాలకు తెల్లగా ఉంటాయి ఉన్నటువంటి శబలాలు అదిలో ఛార్జి ఉండదు వాట ఉండదు ఏమీ అదే షరత్కాల మేఘాల్లో వాటర్ నీరు నిండే రహస్య చాలా అత్యద్భుతమైన అదే మేఘం నీటితో నిండింది అంటే ఎంత ఎనర్జీ ఉంటుందో తెలిసినా మీకు మెరుగు లైట్నింగ్ ఉంటుంది You just can't imagine, I tell you. So, billions of kilowatts or the lot of energy quantities are there. Billions or billions of units of energy is stored in these clouds. That's a cloud, a cloud of storm, and the Giri Bhaskanaya, and the type of mess. It is such a catapult to the event, it is so much of energy will be stored. భయంకరమైన ఎనర్జీ ఏంటి ఆ ఎనర్జీ యొక్క దారిలో ఒక పెద్ద వృక్షంగా వస్తే ఆ వృక్షం అలా నిలబడ్డకు విద్యుత్ లైట్నింగ్ సో విద్యుత్ ఇస్ కాబట్టి విషయంలో అని భావన చేసేప్పుడు సో ఇది అగ్ని రాధిత్యుడు ఇది అర్థుడు ఇదే భాష్యం జరిగేది అదిలోకం దర్శనం ముక్తం ఇంతవరకు చెప్పాం కదండి తర్వాత భాష్యం అనంటే జ్యోతిషం అంతే భాష్యం ఇంకేం లేదు చూసుకోండి అసలు వస్తే అది లేదు కాబ పదాలన్నీ నేను మీకు చెప్పేశాను కదా అగ్నిపూర్వ రూపము ఆదిత్యుడు ఉత్తర రూపము అప్పులు సంధి సో సో వైద్యుత వైద్యుత అంటే విద్యుదేవ వైద్యుత విద్యుత్ విద్యుత్ విద్యుత్తే వైద్యు విద్యుత్ ఉంది కదా విద్యుత్ అన్నది సకారాత్మక స్త్రీలింగ శబ్దం ఎందుకంటే విద్యుత్ని కష్టానిపై చేస్తే యువతితో ప్రతానిపై చేస్తారు ఎందుకంటే శబ్దం స్త్రీలింగత మేఘాది కట్టానుకైతేస్తే పురుషులుగా చెప్తారు సో విద్యుత్ అనే పదమే స్త్రీలింగ శబ్దం లౌకిక సంస్కృతంలో అదే వైదిక సంస్కృతంలో వైద్యుత అనే రూపంలో కనపడుతుంది స్త్రీలింగ శబ్దం కాదు కనపడుతుంది వైదిక సంస్కృతం ఒక విశిష్ట ప్రయోగం కాబట్టి వైద్యుత అంటే అదేదో మరోవేదో అనుకున్నారు విద్యుత్కి సంబంధించింది ఇలాంటి అర్థాలని చెప్పే ప్రయత్నం చేయకూడదు అలా అదేమో అర్థం లేదు వైద్యుత అది ఒక రూపం అది ఒక ఉపాసన అంతటి అసలు అయితే మనము ఈ ఉపాసన గురించి కొన్ని అంశాలు మీరు బాగా గమనించము ఎటువంటి ప్రపంచంలో జీవిస్తూ ఉంటామంటే ఒక హైలీ సబ్జెక్టివ్ వైయక్తికమైన వ్యక్తినిష్టమైన అసత్య ప్రపంచంలోకి వచ్చేస్తాను అజ్ఞాన ప్రపంచం ఉదాహరణకి నేను మీరు ఆలోచించండి ఒక వ్యక్తి జీవించే ప్రపంచంలో ఏముంటుంది తాను తన దేహంతో అధ్యాసించండి తన దేహరూపంగా తానుంటాడు తన చుట్టూ ఓ ఇల్లు వాచిలి భార్య బిడ్డ పిల్లలు ఉద్యోగం డబ్బు దత్తం రాగద్వేషాలు వీడికి కొంతమంది బంధువులు చాలా మంది తెలుసుకున్న బంధువులు ఉంటారు చాలా బంధువులు మిత్రులు ఉంటారు వీళ్ళందరిలో కొంతమంది ఎన్ను ప్రేమ కొంతమంది ఎన్ను వ్యతిరేక సో విభిన్న స్థాయికి చెందిన రాగద్వేషాలు కొన్ని చోట్ల రాగద్వేషాలు చాలా దట్టంగా ఉంటాయి కొన్ని చోట్ల డైపీసెడ్గా ఉంటాయి కొంతమీద రాగాస్పదములైన ఎత్తులు వేషాంతాపదములు ఎత్తులు ఉంటాయి ఇది కాక వస్తువులు వీడికి తెలుస్తున్న వస్తువులు అనేక ఉంటాయి కదండీ ఈ వస్తువుల్లో కొన్ని టైంలో రాగము కొన్ని చేయాలి ఎదురైన రాగము ఉంటుంది సో ఇది వీడు ప్రపంచం వారు చూపించే ఓ దేవుడు ఒక దేవుడు కూడా ఉంటాడు అక్కడ తోట ఆ సబ్జెక్టు అసంఖ్య ప్రపంచం పూర్తయిందండి ఫైనల్ థింకింగ్ దట్ సబ్జెక్టు ఈ ప్రపంచంలో గుర్తించాలి అంతే కదండి దట్ ఈస్ హౌట్ లేదు ఈ ప్రపంచానికి ఇంకొకటి ప్రపంచానికి అన్న సంబంధం ఉందా ఏమీ సంబంధం అంతేకానే మనం అందరం ఒక కామన్ ప్రపంచంలో ఏం బతకటం లేదు ఎవరి ప్రపంచంలో వాడు గెలిస్తారు ఎవరి ప్రపంచంలో వాడే అఖి భార్యాభర్తల మధ్యన ఉన్న ప్రపంచం కూడా ఆ కామన్ పాయింట్ ఒక ఏరియా ఉంది ఆ ఏరియా మళ్ళీ తగ్గిపోతే వాడు దొంగలు ఉంటారు ఆ ఏరియా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రేమాణ రాగాలు కామన్ ప్రపంచం మీరు ఇద్దరు చూసే టీవీ ఛానల్ ఒకటి కారణం వేరు వేరే కథ మనం కామన్ ప్రపంచంలో బదులు మనకు జాగ్రత్త ఉపాసనానగా మనం ఉన్న మనం బతికేటువంటి వ్యక్తినిష్ఠ ప్రపంచం అది చాలా ఇబ్బందికరమైన ప్రపంచం దాంట్లో సుఖ దుఃఖముల తుఫానులు కట్టించి ప్రసన్నత అనేది ఈ వ్యక్తినిష్టమైన ప్రపంచంలో మీరు వెతికినా కూడా కనపడత మీరు సుఖ వాస్తవమైన ప్రసన్నత ఆనందం కావాలనుకున్నట్లయితే ఆ వ్యక్తినిష్టమైన ప్రపంచం నుంచి కామన్ ప్రపంచానికి రావాలి దేవుడు కామన్ ప్రపంచం అంటే మీద అగ్ని సూర్యుడు తన ప్రపంచంలో అగ్నియంగా ఎప్పుడైనా ప్రపంచంలో అశ్విని దేవుడు సూర్యుడు ఉన్నారా లేదంటే ఉన్నాడు ఎలా ఉన్నాడు సూర్యుడు సూర్యోదయం అయింది కాబట్టి ఇక్కడ డ్యూటీకి వచ్చే టైం అయింది లేకపోతే నిద్రలేచి టైం అయింది అలా ఉన్నాడు కానీ సూర్యుడు ఈ ప్రపంచంతో నా వ్యక్తిగతమైన సుఖదుఖాలతో సమూహం లేకుండా కేవలము ఉపాసరూపంగా ఉన్నాడా సూర్యుడు లేదు సూర్యుడు ఉన్నాడు అంటే ఇది ఎక్స్టెంట సన్ రైటర్ సన్ ఐ హాబ్ సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి ఇంకో కొన్ని పనులు చేయాల్సింది ఉన్నాడు అంతకుముందు సూర్యుడు సూర్యాస్తం చేయాలని ఇరుగేనండి సో ఆఖరికి ఈ మొత్తం ఈ అద్భూత ప్రపంచాన్ని కూడా మన వ్యక్తినిష్ట ప్రపంచంలో మనం జోలిపి దాన్ని కూడా వ్యక్తినిష్టంగా చేసేస్తాం బట్టించి దాని కామన్ ప్రపంచంలో మనం జీవించి కాబట్టి ఈ వ్యక్తినిష్ట ప్రపంచం నుంచి అధిభూత ప్రపంచం సో అంటే యథాత్మైన ప్రపంచ లెవెల్లోకి అద్వైతం బ్రహ్మా అన్నీ పలవారు చూడొచ్చు ముందు అసలు ది కామన్ యూనివర్స్ దేచురల్ లా అగ్ని వాయువు ఇవన్నీ న్యాచురల్ లా ద కామన్ యూనివర్స్ ఆఫ్ న్యాచురల్ లా ఆ ప్రపంచంలో బతకడం అలవాటు అది వ్యాఖ్యలు పదినాగు మంత్రాన్ని పంపించడము అగ్ని అది I am Allah to Bhagwan jaste apulo nirbhava manushalu shudhi edurukunnadu anukondi okka saadhi parana gachchukovadni aprameshwaru ki sabarinchindi aa shudhi ni parameshwaru konna bhavana entha varaku chapatnai taraku ee sath ee easy to explain but it is easy to do and appreciate it and but uh, easy to uh, assimilate to and easy to be with it that is easy explaining this so stay with అంట సో దాని అర్థం ఏంటనమాట మీరు మీ వ్యక్తిగతమైన వ్యవహారాల్లో బిజీగా ఉంటూ ఉంటారు సడన్ గా ఈవినింగ్ ఫిక్స్ అవుతుంది అయ్యప్పటికీ సూర్య భగవార్లు తీసుకోవచ్చు అని బీజుడు అస్తాడు అర్జును ఇవ్వాలి లేకపోతే నిలబడి నమస్కారం చేయాలి అయితే ఒక మంత్రాన్ని పట్టించాలి అయితే చేయాలి అని ఈ విధంగా వ్యక్తి తాను జీవించేటువంటి is a proposition in which I am also going to give you a bit of it and there is also avake upasanamlo gadu raayi koopisthunada raayini gramulunnaada krishna bodana all koopisthunnu because knowing anything the people talk like that upasanamlo byte yenu unda madu adishu how you are able to relate to the universe relate to the universal uh, stress but in the ఈ లౌకిక ప్రపంచం నుంచి మనస్సును ఒకంత పట్టుకు మళ్ళించి ఒక్క మెట్టు దాన్ని పైకెక్కించి ఆ సూర్యుడు అభిద్యుడు అప్పు వైపు సంబంధించిన భావంలో ఆ యూనివర్స్ ఒక పరమేశ్వరుడు ఆ ఉన్నారు నాచురల్ లాస్ రూపంగానే ఉన్నాడు సో ఆ న్యాచురల్ లాస్ వాటిని భావన చేసి వాటికి ఏదైనా ఒక ఆలంబనం కావాల్సి వస్తే ఆ ఆలంబనాన్ని మనం ఎదురకుండా ఆలంబనం ద్రవ్య రూపం కావచ్చు శబ్ద రూపం కావచ్చు we're gonna a parameshwar's natural aspect of bhavana itself alaa it's not but go it's the dehamumadi dehamen nenoo naadyen nenansinu edo karakshapu chestuna so this private world which is so dear to me it is really sustained by its uh, natural lack founding in the absence of the natural world what a beautiful silver world it will fall it's not or just the sheer consciousness of this basic food. అగ్ని వాయుడు ఇలా ఉంటాయి ఇతరులు దేవతలు అందరూ కూడా ఉంటారు ఆచార్యుడు పూర్వ రూపము సో పూర్వ రూపము అంటే పూర్వవర్ణము అని అన్నారనుకోండి ఆ విషయత్వాలో అపూర్వ భాగాన్ని ఆచార్యుడికి భావన చేస్తారు ఇషేత్వా దృష్టాంతంతో నేను చెప్తున్నా ఇది మరో కూడా చెప్పచ్చువాడు వేరు వేరు పదాలు వాటికి వచ్చిన సంధి ఉన్నది ఆ సంధి అందు శ్యాపించి ఉంది సో ఆ నమ అన్నది ఆచార్యుడు శివాయ అన్నది శిష్యుడు మధ్యన రెండింటికి కలిపేటువంటి సంధి విద్య అంటే జ్ఞానము ఈ విద్యకి ఆలంబనమైనటువంటి ప్రవచనము పాఠం చెప్పడం పాఠం చెప్పడం వినము పాఠం కేవలం చెప్పడమే ఉండి వినడం లేకుండా ఉండదు కదండి ఇట్స్ ఏ డైపో పాఠం అంటే డైపో అంటే రెండు పోల్స్ ఉండకే రాదు లేకపోతే ఇట్ కెనాట్ ఇట్ నాట్ హ్యావ్ ఎ యూనిఫామ్ సో పాఠము అంటే చెబుతా వినుతా కలిస్తే పాఠము దానికి ప్రవచనము అంట సో ఆ ప్రవచనము ఇట్ ఈ పెర్వేటెడ్ బై విద్య రైట్ సో లైక్ ఈవన్ అంతరిక్ష లోకేటెడ్ బై వాయు సో ద ప్రవచనం దీరియడ్ అఫ్ టీచింగ్ బై నాలెడ్జ్ అంతే కదా నాలెడ్జ్ ఇంకేమో నాలెడ్జ్ కాకుండా ఉత్పత్తి కబుర్లు చెప్పుకుంటున్నాం అనుకోండి ఆ పాఠాలు ఎన్నో రోజులు సాగదు ఇరవై నాలుగు రోజులు అయింది ఇంకా రావడం మానేస్తారు మిగతా పని లేని వాళ్ళు పొలి వేక్ష వస్తారు అంతేగాని నాలెడ్జ్ లేని చోటికి జనరల్ దగ్గర వెళ్తారు ఎందుకంటే మీతో ఉన్న రహస్యం ఏమంటే ఆ చెప్పే వస్తువు ఏదైతే వస్తువు అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అది ఇట్ బి నియరెస్ట్ అండ్ డియరెస్ట్ యువర్ హార్ట్ జనల్లీ the is indeed by, uh, so, that is the a the you hmm. that న్ని వ్యాపించి ఉండేటువంటి విద్య సంధి ఆచార్యుడు శిష్యుడు ఒకటి పూర్వ రూపము ఒకటి పరూపము ఇది వ్యవస్థ అంతేవాసి అంతేవాసి అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఆచార్య ఆచార్య అనే పదానికి ఒక ఎథిమాలజీ ఉందో శ్లోకం ఏదైనా చెప్పానో ఏదో నాకు గుర్తుగా గుర్తు లేదు ఆచారే స్థాపించ ఆచార్య ఉచితే లైబ్రరీ తీ శ్లోకంటే సో ఆచార్య అనే పదానికి అర్థం ఏమిటంటే శాస్ ఆచినోతి అనే ధాతువు నుంచి ఆచార్య అనే పదం పుట్టింది అంటే ఆ సమంతా చినోతి అంటే వ్యాఖ్యానం చేస్తాడు సో శాస్త్రాన్ని అంటే శాస్త్రము యొక్క తాత్పర్యాన్ని చక్కగా వ్యాఖ్యానం చేస్తాడు కనుక ఆచార్య ఆచారే స్థాపించ ఆచార అనే పదం నుంచి యా అనే పరిచయం వచ్చింది కదా ఆచార యా సో ఆచారము అనేది ఒక ఆచారము అంటే బ్రహ్మసూత్ర భాష్యం ఎందుకంటే ఆచార శబ్దానికి అనేక మంది అనేక రకాలుగా అర్థాలు చెప్తాను కొంత నేను కొంత ఇన్వెస్టిగేట్ చేసిన వాట్ ఈస్ దిస్ ఆచార దానికి శాస్త్రీయమైన అర్థం ఏంటంటే కొంతమంది ఏమనుకుంటానంటే నువ్వు నన్ను అదే ఆచారం అని అనుకుంటా అందుకోసం నేను ఇన్వెస్టిగేట్ చేశాను బట్ అలాగా అది ఒక సంప్రదాయం వల్ల ట్రెడిషన్లో వచ్చింది అంటే శాస్త్రంలో ఆచార శబ్దానికి మనం అనుకుంటున్న పోషన్ ఇంగ్లీష్లో పోషర్ అంటారు తెలుగులో మడి అని తమిళల్లో కూడా మడి అనే సో దానికి ఆచారం అనే పదాన్ని వాడడం కూడా కలదు ఎస్పెషల్లీ తెలుగు భాషలో సంస్కృత భాషలో ఆచారము తెలుగు భాషలో ఆచారము దానికి డిఫరెంట్ సంస్కృతంలో వ్యవసాయము తెలుగులో వ్యవసాయము కనెక్షన్ సంస్కృతంలో వ్యవసాయం అంటే తెలుగు వ్యవసాయం కానే తెలుగులో వ్యవసాయము అంటే అగ్రికల్చర్ అది పటిష్టమైనటువంటి పదం అంటే కార్యక్రమము పొద్దున్నే ఏదైనా టీవీలో అప్పుడప్పుడు వ్యవసాయ కార్యక్రమం సో వ్యవసాయ కార్యక్రమం ఏంటి వ్యవసాయ దానికి వ్యవసాయం అంటే ఏది వ్యవసాయం అంటే సో సంస్కృతం వ్యవసాయం అది కాదు వ్యవసాయాత్మక బుద్ధి రైవే హండ్యాది ప్రయోగాలు అనేకం ఉన్నాయి అసలు సంస్కృతంలో దేర్ ఈస్ నాట్ ఈవెన్ వన్ టైమ్ యూజ్ ఇన్ దట్ మీంగ్ సో ఈ ఆచారం కూడా సంథింగ్ లైక్ దట్ సంస్కృతంలో ఆచారం అంటే సచ్చీరం గుడ్ కాండక్ట్ ఇస్ ఆచారైట్ వెరీ సింపుల్ సో ఆచారే స్థాపించుడనే వాడు శిష్యుని ఆచార్య తర్వాత ఆచారే సాధు ఆచార్య శిష్యుణ్ణి సచ్చీలమునందు స్థాపించటం మాత్రమే కాదు తాను కూడా సక్షీలమునందు ఆచారమునందు ఇన్ని కారణాల చేత ఇక మూడు విభక్తులు చెప్పారు మూడు విత్పత్తులు చెప్పారు మూడు విత్పత్తుల చేత ఆచార్య అనే శబ్దం నిర్మాణం మూడు విత్పత్తు ఎన్నికలకు శ్లోకం ఉంది దాంట్లో సగంగా చెప్పగలిగా నేను మిగతా సరే మాకు వ్యక్తి దట్ ఈజ్ ఆచార్య శబ్దం తర్వాత ఇంకా అంతేవాసి అంతే వసతికి అంతేవాసి ఈ అంతేవాసి అనేది చాలా అందమైన ఇది దక్షిణావతి శ్లోకంలో కూడా వచ్చింది మౌనవ్యాధ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం వివాహం వర్షిష్ఠి ఆవృతం బ్రహ్మనిష్ట అంతే వసతి అంతేవాసులైనా మహర్షులు అని అలా వర్ణించారు అంతేవాసి అంటే చూడండి ఈ ఇంగ్లీష్లో కేవలం స్టూడెంట్ అని ఉంది కానీ సంస్కృతంలో మూడు పదాలు ఉన్నాయి అదే సన్స్ ఒకటి విద్యార్థి రెండు అత్తయ్యవాసు మూడు శిష్యులు మూడు పదాలు సంస్కృతాలు విద్యార్థి అంటే విద్యను కోరువాడు విద్యను అందరూ కోరుతారు విద్య అడగక్కర్లేదు ఇప్పుడు నేను ఇంటి దగ్గర నా గురలో మొత్తం మొత్తం జ్ఞానం అంతా వచ్చేసింది అనుకోండి నాకేమో నేను కాదంటాను రాని కానీ నువ్వు అలా అలా రాదు నువ్వు కష్టపడాలంటే అయితే అవుతుందండి కాబట్టి విద్య కావాలి కానీ విద్య కోసం కష్టపడడం అనేప్పటికీ పరిస్థితి మారిపోతుంది కాబట్టి సన్నిధిలో మకాము చేయవాడు అంతేవాసి అయితే ఎంతేవాసి అనే పదానికి లిటరల్ మీనింగ్ మనం చెప్పచ్చు ఇన్ ఆల్సో లిసరిటెడ్ చంద్రకాల్ గారు మహాత్మా గాంధీ మీనింగ్ ఏంట మీరుల్ గో అండ్ స్టే విత్ టీచర్ అంటే గురుకుల సందర్భంలోనే పాసిబుల్ అవుతుంది టీచర్ ఉన్న చోట ఇంకా ఆయన తప్ప ఇంకా అక్కడ కదిలేందుకు చోట్లేదు అనుకోండి మీరు అందరూ అక్కడే ఉంటారు అక్కడ గురుకులము వ్యవస్థ ఉంటే రైట్ కాబట్టి ఎప్పుడలా అనేక టీయో శ్రీకేషన్ వెళ్ళి వారం రోజులు పదిహేను రోజులు రమణాశ్రమం కలవచ్చు వెళ్ళి అక్కడ ఒక కొద్ది రోజులు ఉంటారు దీని పేరు అంతే హాస్యనంట అంటే ఏమవుతుంది మన సంసారం నుంచి మరింత ఊరట మనకి లభిస్తుంది ఈ పని మనం మనుషులు చేసుకునే ఉంటాం కాదు ఇది వచ్చి ఊటియో నైనికలో లేకపోతే వాతావెట్టి బంధువులు ఇంత పెళ్లికి వెళ్తారు బంధువులు ఇంత ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పినీళ్ళు ఈ రకంగా మనం వెళ్ళి కూర్చున్నాం అనుకుంటాం ఇంకా పెళ్లి మూడు రోజులు ఉన్నగా కాపీలు నీళ్ళు ఉప్మాలు ఇదే హడానికి మూడు రోజులు ఉన్నగా వెళ్ళి ఎలాగో ఇబ్బంది పెట్టడం తప్ప మరి ఏమి సో నన్ను అడిగితే బిల్డింగ్ ఒక గట్ట వెళ్తే సరిపోతుంది అసలు వెళ్ళడా అత్యవసరం అయితే ఊరికే కట్ట కట్టారు బస్సుల్లోనూ రైలులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే ఇంకా బస్సు ఎక్కలేము రైలు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పిల్లలు బోర్ ఏడుస్తూ ఉంటారు వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఆ బస్సులో కూడా ఏడుస్తావో వెళ్ళడం ఆ తెల్లవారు ప్రయాణ బస్సులో ఎందుకంటే అంటే పెళ్ళి ఏమో నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి అవదావు అంటే అబ్బాయి అలాగే ఎనివే సో అలాగంటి ఈ సోషల్ ఎంగేజ్మెంట్స్ ఉంటాయని వేస్ట్ ఆఫ్ టైం అండి పరిపాలన సారీ ఇంకే సెంటిమెంటలిజం తప్పించి సెంటిమెంటలిజం కూడా సపోర్ట్ చేసుకోవడం కోసం అదర్ అదర్ పర్సన్ సెంటిమెంటలి సో ఇస్ ఆర్ ఎ బిగ్ బ్లాక్ బిగ్ మేక్ బిలీవ్ సోక్ బిలీవ్ ఎనీవే కి పాయింట్ సో ఇటువంటి సోషల్ ఎంగేజ్మెంట్స్ పిక్నిక్లు వీటన్నింటికి స్వస్తి కలిగి ఉన్న స్థాయి నిర్మోహమాతంగా వాటికి స్వస్తి కలిగి ఆ టైం సేవ్ టైం ఏదో ఉంది దాన్ని మీరు ఇంకా కొత్త టైం ఎక్కడ క్రియేట్ చేయగలుగుతారు కాస్త ఇంకో కొత్త ధనాన్ని సంపాదించగలరు కానీ పార్ట్ టైం చేసి ఇంకో కొత్త సమయాన్ని ఎక్కడ సంపాదించగలరు ఉన్నాం సో ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అందుకోసం ఒక పది రోజులు పదిహేను రోజులో మనం టైంని సేవ్ చేసుకోగలిగితే లీవ్ సేవ్ చేసుకున్నట్టుగా సేవ్ చేసుకోగలిగితే కొంతమంది ఏం చేస్తారు ఆ కూడా అడ్కాస్ట్ చేసి ఆ అవకాశం ఉంటుంది కొంతవరకు మంచిదే కుటుంబానికి కానీ ఎన్ క్యాష్ చేయగా కూడా ఇంకా గొప్ప లీవ్ పుట్టే లీవ్లో అలాంటి అకౌంట్ పెట్టేది వాడు దాన్ని అధికారైలవం అయితే దాన్ని ఉపయోగించి రమణాశ్రమం వెళ్తే అక్కడ నాలుగు రోజులు గుర్తుంది జపని చేసుకోవచ్చు వాళ్ళు భోజనం పెడతారు మనం జపం అయితే హృషికేశ్ ఆశ్రమానికి వెళ్తే స్వామిజీయా లేకపోతే స్వామి సాక్షాత్కారాన్ని వాళ్ళు ఏదో మాటలు కుటుంబం వెళ్ళి పెట్టడం లేకపోతే జనరోజును కూర్చోవడం ఆ శ్రమంలో కూర్చో గంట సేపు దేవాలయంలో అరగంట సేపు హారత్ మిగిలిన సమయం గంట గెండొని మారని గడ్డ కూర్చుంటూ ఉన్నాం మౌనంగా ఉన్నది సో ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని అంతేవాసి అంట సో ద లెటర్ ఆర్ యు గోట్ కోన్లీ గుడ్ సో లెటర్ అల్లీ యు గో టు స్టే అవే ఫ్రమ్ ది హౌస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది మహాత్మా ఆర్ టీచర్ దట్ ఈేవాసి letter but it is not about that that you should uh, drink the same water as the teacher drinks or you breathe the same air that the teacher uh, breathes or you are trod on the same uh, land where the teacher uh, walks that is not the point the point is uh, you are with the teacher in your vision teacher is the king maker there is no teacher other than teaching సో ఈశ్వర గురు ఆత్మ రిసీక్ సో ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు సర్వ జగద్వ్యాపకుడు ఈ సర్వ జగత్తుని నియంత్రించేటువంటి సర్వేశ్వరుడు ఆయనయే అనుగ్రహం పూర్ణమైనప్పుడు గురురూపంగా ఎక్స్టర్నల్ గురు గురుగా మనకి లభిస్తాడు ఆ తర్వాత ఆ గురువు యొక్క కృప ఈశ్వర కృపయే గురు కృపగా క్రిస్టలైజ్ అవుతుంది ఆ గురు కృప క్రిస్టలైజ్ ఎలా అంటే ఆత్మ కృప రూపంగా క్రిస్టలైజ్ ది గురు గోల్ ఆఫ్ యువర్ జర్నీ ఆల్సో సో బై ది టైమ్ యు రీచ్ ది గోల్ the guru the innermost atom understanding there to receive you. and but uh, during the journey also who will do company to you that is the innermost guru will do company to you the outer gurus they are there for a while they won't walk with you, you they only walk with you get me you are set and uh, the innermost guru is always with you. and will lead you to the goal and meet you at the goal also కాబట్ అంతేవాసి అంతే సో యూ స్టే విత్ అంతేవాసి అంతే సమీపే వసతి సో ఫిజికల్ సమీపే ఈ సో దిస్ ది ఫస్ట్ స్టెప్ దట్ ఈ కాబట్టి మీరు శ్రవణం చేస్తాను śrāvanāñjā sanatvānti jñāna muntoti, you stay with it, you ponder over it, you inquire into it, you investigate it, you jest and mull over it, you continuously question it and ponder it with all earnestness. So, if you have to make some adjustments in your schedule to stay with this teaching, you do it. Because any sacrifice is worth the goal. Kabati, You, you re-adjust all the priorities in such a way that you stay with this Mahārāja. So that is what is called a Tevāsī. So sort of a student of the kind is called Tevāsī. So here, Tevāsī, ātevāsī uttara-roṭhā. Advent Vidyārti uttara-roṭhā. Amen. Upāsana guru jesche, she should jesche. సో అంతేగార రూపం విద్యా సంధి జ్ఞానం ఏదైతే పొలదో అది సంధి సో సంధానము అంటే ప్రవచనము అనే గ్రంథమును అధ్యయనము చేయుత అధ్యయనము చేయుటూ కలిసే నేను చదువుతుంటే మీరు నేర్చుకుంటాను మీరు నేర్చుకోవడం కోసం నేను చదువుతాను ఆ రకంగా అధ్యాపనము కలిసి నడుస్తాయి రెండుకి కలిపి ప్రవచనము సో ఆ ప్రవచన సో ఇది ఒక ఉపాసన ఇంట్రెస్టింగ్ ఉపాసన మాత పూర్వ రూపం అండోస్ అపార్ట్మెంట్ ఇలా ఇంకొక విశిష్టమైనటువంటి ఉపాసన విశిష్టమైనటువంటి ఉపాసన ఉపాసలో అనేక రకాలు సో పూర్వరూపము తల్లి ఉత్తర రూపము తల్లి ఇప్పుడు కూడా ప్రయారిటీ తల్లికి ఇస్తారు ఎదుర్వేదం ఇంపార్టెన్స్ యజుర్వేదంలో మాతృదేవోభవ పితృదేవోభవ నాట్ ది అదర్లే ఒక ఎక్కడ విషయం అసలు అన్నాడు కన్క్లూషన్ ఎక్కడి నుంచి వచ్చిందో అతను ఎదుర్వేద చదివి తీలేదు పెట్టి ఉపనిషత్తులో తోట వెళ్ళాడు ఎకడమిషియన్స్ పెద్ద ఎక్కువ చదవరు అర్థమైన వ్యాఖ్యానం అంటారు